మరాజన్ బ్రహ్మణ సాదనం శ్రీమహాగిపతాశివసమారంభా శంకరాచార్యమ్యమాన్స్మదాచార్యత్యా వందే గ్రు పరంప్రాయన్ సుమాలి ుత్రమో బలమింద్రియాణ సర్వాణి పర్వోపనిషదం నాహం బ్రహ్మ నిరాకురా బ్రహ్మ నిరాకరోత్ అనిరాకరణమస్వ నిరాకరణేస్తుత్మని నిరపేయ ఉపనిషత్సు బ్రహ్మాస్ ి సోమ్యేవాహు అస దేదమేవా సజ్జా భాష్యం చూస్తూ ఉన్నాము సదేవ సదికి అస్తి తామాత్రం వస్తు సూక్ష్మం నిర్విశేషం సర్వతం ఏకం నిరంజనం నిరవయవం ఆ తర్వాతది విజ్ఞానం ఆ వస్తు ఏమిటంటే అది విజ్ఞానము జ్ఞానస్వరూపంగా ఉంటుంది ఆ వస్తు ఎలాగంటే సూక్ష్మం కదా ఇప్పుడు ఈ జగత్తంతా కూడా ఒకే ఒక తత్వము నుండి పుట్టింది అని మీరు అన్నప్పుడు ఆ తత్వం ఏమిటై ఉంటుంది జగత్తును చూడండి కారణాన్ని కార్యాన్ని చూసి కారణాన్ని మనం ఒక అంచనా వేసుకోవచ్చు జగత్తును చూస్తే మ్యాటర్ కనబడుతుంది జగత్తు కాబట్టి ఆ తత్వము ఇట్ ఈజ్ మ్యాటర్ అని మేటర్ నుంచి జగత్తుంట మెటీరియల్ యూనివర్స్ ఉంటారు భౌతిక ప్రపంచము కాబట్టి అది మేటర్ నుంచి పుట్టింటుంది అని తార్కికుడు యొక్క అభిప్రాయం ఈ నుంచి పుట్టినప్పుడు ఆ మేటర్ తనంతటానే జగత్ అయిపోయింది అంటే వాళ్ళు చార్బాకులు మేటర్ తనంతటానే ఎలా అయిపోతుందండి ఈశ్వరుడు యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది ఈశ్వరుని దాంట్లో చేపెట్టి ఏ చేస్తే జగత్ అవుతుంది కానీ మేటర్ తనంత కాలం జగత్ అయిపోదు కాబట్టి ఈశ్వరుని యొక్క అనుగ్రహం కూడా ఉండాల్సిందే అంటే తార్కికులు అలా నైయాయికులు అని సో ఈ విధంగా మేటర్ మేటర్ వాదులు మీద ఉంటుంది దృష్టి అంత కదా తర్వాత ఈ జగత్తులో ఇంకొక అంశం ఏంటంటే ఎనర్జీ ఎనర్జీ వాదులు ఎనర్జీ నుంచి జగత్తు పుట్టింది శక్తి శక్తి నుంచి జగత్తు పుట్టిందని చెప్పేసి మీకు తంత్రాలన్నీ కూడా అలాగే మాట్లాడతాం ఇంతే శివుడు శివుడని మాటవలసంటారు తప్పిస్తే శక్తి నుంచే జగత్తు పుట్టిందంటారు ఆ శక్తిని శివుడికి శివుడు శివుడిని ప్రధానమో శక్తి అప్రధానమో కాదు శక్తే ప్రధానమో శివుడు అప్రధానము శివాకారే మంచే పరమశివ పర్యక నరయే అని అవి మంచం మీద కూర్చుంటుంది మంచే అంటే మంచం అంటే మంచమే తెలుగులో అలాగే సంస్కృతం సంస్కృతం కూడా శివా కాదే మంచే సో అది మంచం మీద మంచం అంటే మంచే మంచే అంటారు చూడండి ఎత్తైనటువంటి ప్లాట్ఫామ్ అని ఆ ప్లాట్ఫామ్ మీద కూర్చుంటుంది ఎవరు ప్లాట్ఫామ్ ఏంటి ప్లాట్ఫామ్ అంటే శివుడే ప్లాట్ఫామ్ శివుడే ప్లాట్ఫామ్ రూపంలో ఉంటారు ఆ రకంగా బొమ్మలు కూడా అలా శివుడు ప్రకాం కింద అయిపోయి ఉంటాడు దాని మీద ఆవిడ కూర్చొని ఉంటుంది సో ఆ విధంగా శక్తి నుండి జగత్తు ఆవిర్భవించింది దాంట్లో శివుడు పక్కన ఉంటాడు అదర్వైజ్ వెర్ఆర్ అదర్ ఆఫ్ అదర్ కైండ్ ఆఫ్ పీపుల్ హూస్తే ఎనర్జీ నుంచి జగత్తు పుట్టింది నాటం కాస్మాలజిస్టులందరూ అలాగ నేను ఒక పెద్ద కలిసాను మంచి సైన్స్లో బాగా మంచి సత్పురుషుడు చాలా చక్కటి సత్తు ఆయన అంటారు ఈ జగత్ ఎనర్జీ నుంచి పుట్టింది అక్క అదే మాటని గౌరవిస్తూ ఉంటా సో వాళ్ళ మేటర్ జనర్జీ నుంచి పుట్టడం ఉంది కదా సైంటిఫికల్లీ ఎస్టాబ్లిష్ ఫ్యాక్ట్ ఎనర్జీ నుంచి మేటర్ పుట్టటం ఉన్నది ఇది వెళ్ళం ఉంటే కాబట్టి వెళ్ళండి అంటే ఐన్స్టైన్ చెప్పిన తర్వాత వెళ్ళం ఉంటుంది అంతకు ముందు ఎవరు వేదాంతలు రికగ్నైజ్ చేశాడు కానీ ఇంకెవరూ రికగ్నైజ్ చేయలేదు చాలా అనుభవంలో కూడా ఉంటుంది మ్యాటర్ నుంచి ఎనర్జీ పుట్టడం ఎనర్జీ నుంచి మ్యాటర్ పుట్టడం అన్నది చాలా అనుభవంలో ఉంటుంది ఎలాగ అనుభవం అయితే తెలిసిన ఇప్పుడు మీరు భోజనం చేస్తారు భోజనం చేస్తే శరీరము బరువు పెరుగుతుంది అంటే ఐ శరీరంలో మీకు వెయిట్ పెరుగుతుంది చేసి భోజనంలో ఏముంది ఎనర్జీ ఉంది సూర్యకాంతి ఉంది ఆ సూర్యకాంతి వెయిట్ రూపంగా ఫైనల్లీ ఇక ఇటు ఎన్సెప్ట్ ఫిజికల్ వెయిట్ ఫ్యాక్ కింద బాడీలో ఎండప్ ఎనర్జీ బికమ్స్ మ్యాటర్ తర్వాత మీరు ఫ్యాట్ను బర్న్ చేస్తారు ఫ్యాట్ బర్న్ అయితే ఎనర్జీ బిగు అవుతుంది సో మన శరీరమే ఎనర్జీ మ్యాటర్ వింటర్ కన్నా వారి సంస్థకు మన శరీరమే దృష్టాంతం మీరు బోయినం అధికంగా చేస్తే బోయినం అంటే క్యాలరీస్ కదండి బోయినం అంటే సాలిడ్ అనుకోకండి క్యాలరీస్ ఆ క్యాలరీస్ నుంచి ఫ్యాట్ దేహంలో వెయిట్ పెరుగుతుంది అండ్ ఇఫ్ యూ బర్న్ ది మెటీరియల్ ఆఫ్ ది బాడీ లైక్ ఫ్యాట్ ఎక్సెట్రా గ్లూకోజ్ సన్ ఫాట్ మేటర్ కదా దాన్ని బర్న్ చేస్తే ఎనర్జీ రిలీజ్ అవుతుంది ఎనివే సో ఎనర్జీ నుంచి జగత్ పుట్టింది అని ఎనర్జీ వాగులు ఉన్నారు ఈ ఎనర్జీ వాగులు ఎవరంటే మోడర్న్ కాస్మాలజిస్టులు ఎనర్జీ వాగుడే బిగ్ బ్యాంగ్ థీరీ బిగ్ బ్యాంగ్ అంటే ఎనర్జీ కదండి ఎక్స్క్లోసన్స ఎనర్జీ రేస్డ్ అండ్ మన తంత్రశాస్త్రాల్లో కూడా ఈ శాక్తీయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఎనర్జీ నుంచి శక్తి నుంచి జగత్తు పుట్టింది అక్కడ దెన్ కమ్స్ వన్ మోర్ సూక్ష్మమైన తత్వము ప్రపంచంలో మనకు కనపడుతుంది జ్ఞానము ఇంటెలిజెన్స్ ఇంటెలెక్ట్ కాదు ఇంటెలిజెన్స్ ఆ ఇంటెలిజెన్స్ నుంచి జగత్తు పుట్టింది ఇది వేదాంతం వేదాంతం అక్కడికి వస్తాం ఈ ఇంటెలిజెన్స్ నుంచి జగత్తు పుట్టింది అన్నప్పుడు ఇంటెలిజెన్స్ వేరు జగ ఈశ్వరుడు వేరు అని చెప్పే ధోరణలో మాట్లాడతారు యోగులు ఈశ్వరుణ్ణి ఇంటెలిజెన్స్ని వేరు చేయొద్దు జ్ఞానమే ఈశ్వరుడు ఈశ్వరుడే జ్ఞానము అని రెండింటి యొక్క అభేదాన్ని పెట్టేటువంటి సూక్ష్మం నుంచి స్థూలం పుడుతుంది అంతేగానే శంకరుల భాష్యంలో సూక్ష్మం కాబట్టి సూక్ష్మ సూక్ష్మము అనే మాటలో నువ్వు ఏ స్థాయి వరకు వెళ్ళగలవో అంతవరకు వెళ్ళు అప్పుడు అది సత్ అవుతుంది ఆ విజ్ఞానం ఇప్పుడు మీరు ఆత్మస్వరూపంలో కూడా ఈ సత్తే చిత్ చి సెత్ అనే అభేదాన్ని మీరు అనుమానం తెచ్చుకో ఇప్పుడు నేను ఉన్నాను అని మీరు అన్నప్పుడు నేను ఉన్నాను అన్నా అయితే నేను ఉన్నా సపో ఉన్నాను అని అక్కర్లేదు నేను అనండి మీరు నేను వాటానో అవరు అనే ఆ నేనుని మీరు ఆ నేనులో నిలిచి ఉన్నప్పుడు ఆ నేను మీకు నీతి రూపంగా అనుభవానికి వస్తుంది సత్ అదే నేను జ్ఞాన రూపంగా అనుభవానికి వస్తుంది తెలుస్తూ ఉండట జ్ఞానం అంట చిత్ కాబట్టి సత్ ఏ చిత్ చిత్యే సెట్ మన హృదయంలో నేను ఎందు మనకు అనుభవానికి వస్తుంది అంచేతనే మన హృదయంలో పరబ్రహ్మ ప్రకటమవుతుంది అటు రిఫ్లెక్ట్ అవుతున్నాడు అంతేతనే మనకు ఆ చ అనుభవానికి వస్తుంది కాబట్టి ఆ సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి తత్వము సర్వ జగత్ కారణము అది విజ్ఞానం అది ఇక్కడ సట్ అదే సృష్టికి పూర్వము ముందు కారణం ఉంటుంది కదండి మరి పుట్టడానికి ముందు కారణమే ఉంటుంది పుట్టిన తర్వాత మళ్ళీ పుట్టిన కూడా కారణం ఉంటుంది కానీ కావ్య రూపంగా ఉంటుంది రూపం ఒకటి నామం ఒకటి జట పుట్టడానికి ముందు నామరూపాలు ఉండవు పుట్టిన తర్వాత నామరూపాలు వస్తాయి ఈ నామరూపాలు అన్నది ఎడిషన్ ఇది ఎటువంటి ఎడిషన్ అంటే వన్ ప్లస్ వన్ అలాంటి ఎడిషన్ నామరూపాలు ఇప్పుడు మీరు అద్దాల వేదిలో నిలబడ్డారనుకోండి ఇటు అటు ప్యారల మిర్రర్స్ పెడతారు కొంతమంది చూపించి ఈ మిర్రర్స్ పిచ్చి ఇండియాలో మాకు ఎక్కడ కనపడదు ఉందేమో మరి అమెరికాలో వాళ్ళకి మిర్రర్స్ పిచ్చి బాత్రూంలోకి వెళ్తే యూ గట్ స్టాండ్ ఎందుకంటే ఇటు ఇటు హ్యూజ్ మిర్రల్స్ కార్వల్ మిర్రల్స్ పెట్టారు ముందు ఇటు ఇటు చేకొడుకునేందుకు బాత్రూంలోకి వెళ్ళి ఆ సింక్ దగ్గర ఇలా ఓపెన్ చేసి చేకొడుకున్నాయి ఎందుకు చేకొడుకోవడం మాట ఎలా ఉన్నా ఈ మిర్రల్స్ భ్రాంతిలో పడిపోతాం కొంతసేపు యూ గట్ స్టాండ్ ఇటు చూస్తే యూ విల్ ఫైన్ ఇన్ఫినట్ మేజర్ ఇన్ఫినిట్ మీరు లెక్క పెట్టలేరు బట్ ఇమేజెస్ ది వాంట్ అండ్ పారలల్ మిర్రర్స్ యొక్క లక్షణం ఇటు చూస్తే కూడా కౌంట్ ప్లస్ ఇమేజెస్ ముందు చూస్తే కూడా కౌంట్ ప్లస్ ఇమేజెస్ ఎందుకంటే వెనకాల మిర్రర్ పెడతారు మీరు వెనక్కి తిరిగి చూస్తే కౌంట్ ప్లస్ ఇమేజెస్ ఉన్నది ఒకడు ప్లస్ సోమిలిక్వల్ టు వన్ సో ఆ విధంగా ఆ ఏకత్వాన్ని ఆ విజ్ఞానము సత్యత ఏకము అత్యంత సూక్ష్మమైనది ఈ విషయాన్ని మీరు ఇంద్రియములతో మనస్సుతోటి అంచనా వేసి చెప్పడం కష్టం ఇంద్రియముల ద్వారా తెలిసి జ్ఞానం ఒకటి ఉంటుంది మనస్సు ద్వారా తెలిసి జ్ఞానం ఒకటి ఈ రెండింటికే అతీతమైన ప్రమాణం ఇంకొకటి ఉంది ప్రమాణము అంటే జ్ఞాన సాధనం దాన్ని అనుభవము అంటే అనుభవం ద్వారా తెలిసి ఇది మనకి ఈ ఈ భేదం అనుభవంలో వస్తూ ఉదాహరణకి డాక్టర్ మీ దేహము మీ దేహంలో ఏ రోగము లేదు డయాగ్నాస్టిక్ టెస్ట్లో ఏ రోగము లేదు మా దేవరోనం కనపట్టలేదు అంటే డాక్టర్ అంటే వీడంతాడు నాకు రోగంగా ఉందండి నేను ఆయన శిక్షను వీళ్ళు టెస్ట్ లో కనపడాలి డయాగ్నాస్టిక్ టెస్ట్ అంటే ఏమిటండి ప్రత్యక్షమో అనుమానమో కదండి అందుకే చూసింది మనస్సుతో ఆలోచించి అది డయాగ్నాస్టిక్ టెస్ట్ ఆ రెండింట్లో ఏది అనుభవం ఏది తెలియబడదో అది అనుభవంలో తెలుస్తూ ఉంటుంది వీడి అనుభవంలో తెలుస్తుంది డాక్టర్ అనుభవం కాదు వీడి అనుభవం కాదు డాక్టర్ అంటాడు నీకు రోగం లేదు నేను రోగిస్తూ అని నేను ఇంకో టైం ఎరుగుతున్నాను ఆయన మామూలుగా హాయిగా ఉండేవారు రోజు పొద్దున్నే స్నానం చేసి జపం అదీ చేసుకుని క్లాసెస్ అటెండ్ చేసుకోవచ్చు చాలా శ్రద్దగా ఉండేవారు ఆయన ఏం చేశారంటే వీళ్ళు చెకప్ అని అన్నారు ఆయన ఒకసారి పెద్దవారు డెబ్బై ఏళ్ళ చెకప్ అంటే ఆయన ఉన్నారు చెకప్ ఒక్కలదే ఒక్కలదే బానే ఉన్నాను నేను చెకప్ చేతి మోహన్ చాలా అంటే ఆయన్ని గుంజాకములు వేసేసి మొత్తానికి లాక్కుపోయి చెకప్ చేయించా వినిపించుకోకుండా చెకప్ చేయించినప్పుడు ఆ ఆ మెషిన్స్ నుంచి పంపిస్తారు మనుషులు అనేసి హీ వాక్ త్రూ ఏ నెంబర్ ఆఫ్ మెషీనరీ వాక్స్ సూత్రు ఉంటాయి హీ గెట్స్ ఏ నెంబర్ ఆఫ్ మెషీన్స్ ఆఖరికి ఈయన ఇంటికి వచ్చేసారు చెకప్ వీళ్ళ వీళ్ళ గోల భరించలేదు చెకప్ కూడా ఈ ఇంటికి వచ్చేసారు ఈయన నచ్చిపోయారు దాని గురించి డయాగ్నాస్టిక్ టెస్ట్ అని రెండు మూడు రోజుల దగ్గరకు వచ్చాయి వచ్చి వాళ్ళు ఏమన్నారంటే యూ హ్యావ్ ఏ సీరియస్ హార్ట్ ప్రాబ్లం అండ్ యూ నీడ్ ఇమీడియట్ అండ్ అర్జెంట్ సర్జరీ అని అన్నారు అంటే ఆయన ఉన్నారు నాకే ప్రాబ్లం లేదు సర్జరీ లేదని లేదు మాట్లాడకండి అని చెప్పేసి ఆయన ప్రోత్సహించారు హీ నాట్ అక్సెప్ట్ అప్పుడు వీళ్ళు మళ్ళీ వినిపించుకోకుండా నీ హార్ట్ బాగోలేదు నువ్వు సర్జరీ చేయాలి అతన్ని తెచ్చిపోతామని డెబ్బై ఏళ్ళు ఆయన్ని పట్టుకునే ఆయన ఏమీ లేదనే బాబు నేను బాగానే ఉన్నానంటే వినిపించుకోకుండా పుష్ చేసి చేసి చేసి దే హవ్ పుష్డ్ సర్జరీ థియేటర్ అండ్ సర్జరీ వాజ్ పర్ఫామ్ అండ్ హీ డైట్ విత్తిన వి కాబట్టి కాబట్టి ఆయన అనుభవంలో హెల్త్ ఉంది కానీ ప్రత్యక్షానికి అనుమానానికి హెల్త్ లేదు హెల్త్ యొక్క అభావం ఉండదు ఇది హెల్త్ ఉంది అలా ఆయన అనుభవం కాబట్టి అనుభవం అనేది ఒక ప్రమాణం వేదాంత వాక్యములు అటువంటి అనుభవ ప్రమాణాన్ని మనం ముందుంచుతాం వేదాంతము అంటే మహర్షుల యొక్క అనుభవం ఉండదు మంత్రద్రష్టల యొక్క అనుభవం కాబట్టి నీ ఇంద్రియములతో నీ మనస్సుతోటి నీకు గోచరించదు ఈ సత్యం గోచరించదు ఎలా కనపడుతుందో నీ సృష్టికి ముందు ఉన్నదాన్ని మనం ఎలాగ అర్జన వేసింది వేదాంత వాక్యములో మహర్షుల యొక్క అనుభవం చేసాను వాళ్ళు తమ ఆత్మరూపంగా ఆ పరబ్రహ్మను దర్శించి చెప్పినారు కనుక వాటి ప్రమాణాన్ని బట్టి విజ్ఞాన రూపమైన సత్ అంటే చిద్రూపమైన సత్ అత్యంత సూక్ష్మమైనది నిన్న చెప్పినటువంటి ఆ విశేషణాలన్నీ కలది ఆ విధంగా వదిలింపబడిన చిత్ గలదో అది జగత్ కారణము అని సర్వ వేదాంతేభ్యవగమ్యతే అని ఆ వాక్యం చెప్పడం కోసం చెప్పాను వేదాంతములన్నిటి నుండి ఇదే సత్యము మనకి తెలుసుకున్నది వేదాంతంలో అన్ని అంటే యజుర్వేదం యజుర్వేదం సామవేదం అధర్మణ వేదం ఋగ్వేదం నాలుగు వేదాలకు సంబంధించినటువంటి ఉపనిషత్తులకు ఏకవాక్యంగా ముత్త కంఠంతో ఒకే సత్యాన్ని చెప్తున్నాయి అదేంటంటే సృష్టికి పూర్వము సృష్టి కారణము జగత్ కారణముగా సత్ ఆ సత్ ఏ విజ్ఞానం అంతవరకు వచ్చి తర్వాత ఇప్పుడు ఏకమే వాద్వితీయం వ్యాఖ్యానం ఏవ శబ్ద అవధారణ అర్థ ఎప్పుడు కూడా ఏవా అనే శబ్దానికి అర్థము అవధారణము అవధారణము అంటే నొక్కి చెప్పు సో తెలియదు ఇట్ ఈస్ ఓన్లీ దిస్ వన్ అండ్ వన్ ఓన్లీ అని అర్థం ఏవా అంటే వన్ అండ్ వన్ ఓన్లీ అలా ఎందుకు చెప్పడం ఏకం అని చెప్పచ్చు కదా ఏకమ్ అంటే వన్ దాంట్లో అవధారం లేదు వన్ అంటే వన్ అంతే వన్ అండ్ వన్ ఓన్లీ అంటే అవధారం మ్యాథమాటిక్స్ లో ఈఫర్ ఒకటి ఉంది ఐఎస్ ఇఫ్ ఇఫ్ ఈఫ్ అని వాడతా స్టెప్స్ లో ఐఎస్ఎస్ ఈస్ఫన్ ఇంకోటి ఉంది ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ అండ్ ఓన్లీ ఇచ్చిన కొడుకు మీరు రాయత్సం లేకుండా ఐఎస్ఎస్ ఈఫ్ రాస్తుంది అంటే ఇఫ్ఎన్ ఓన్లీ ఇఫ్ అంటే దట్ ఈస్ గోట్ నెసరీ అండ్ సఫిషియంట్ కండిషన్ అయినప్పుడే అలాగే వాడుతారు దాన్ని ఇన్ ఏ స్పెషల్ సిచ్యువేషన్ కాబట్టి అవధారణ అన్నది ఇట్ హ్యాస్ ఇట్ ఫోన్ ఇంపార్టెన్స్ సో ఇప్పుడు ఇఫన్ ఉన్నప్పుడు ది కాన్వర్స్ మెన్ ఆఫ్ బిట్ రూ లేన్ ఓన్లీ ఇఫ్ ఉన్నప్పుడు ది కాన్వర్స్ ఓన్లీ బికమ్స్ కాన్వర్స్ ఆల్సో బికమ్స్ ఇలాంటి మ్యాథమెటికల్ ఇంప్లికేషన్స్ దానికి ఉంటాయి అలాగే ఇక్కడ కూడా అవధారణం ఉన్నది ఎలా అనే శబ్దం ఈ అవధారణము చేసినప్పుడు నొక్కి చెప్తున్నారు ఏమిటి ఆ నొక్కి చెప్తే వచ్చే ఎక్స్ట్రా మీనింగ్ ఏమిటి అని చెప్తున్నారు కింతత్ అవధ్య ఏమిటంటే ఏమిటి ఇక్కడ మీరు నొక్కి చెప్పేది ఆ అవధారణం చేసేది ఏమిటి అవధ్రియతే కింతత్ అదేంటి అంటే ఇత్యాహ ఆ ప్రశ్నించి సమాధానం ఇదం జగత్ ఈ అవధారణము సదేవాలో ఉండే అవధారణం సత్కు అర్థం చెప్పారుగా ఇప్పుడు ఎలాగ అర్థం చెప్తున్నాం సదేవ అలా అక్షర అక్షరం పదం పదం ముందుకు వెళ్తారు ఇదం జగత్ నామూపక్రియావ్వికృతముపలభ్యతేత్ సదేవాసీ ఆశీబ్దేన సంబ అదే ఇప్పుడు ఈ ఆ అవధారణకి నీకు అర్థం తెలుస్తుంది వాక్యం ఈ విధంగా ఉంటుంది ఆసీటు ఉండెను ఏది ఉండెను అంటే సత ఆసీటు కాదు సత ఆసీదు కాదు ఇదం ఆసీటు ఇప్పుడు ఈ నెక్లెస్ బంగారం రూపముగా బంగారమై ఉండెను అని అన్నప్పుడు ఆ ఇండెనువు అనే వానువుకి అన్వయించింది ఏంటి బంగారం కాదు అంతేకానే అనువాదం చేసేప్పుడు చాలా జాగ్రత్తలు అయ్యారు వ్యవహారం జీతంలో ఇప్పుడు ప్రభుత్వం వచ్చింది దాంట్లో ఒక మంత్రం ఉంది ఆత్మావాసీత్ ఆత్మా ఇదమగ్ర ఆసీత్ అంటే ఒక ఆయన రాశారు ఓ సృష్టి ముందు ఆత్మ అక్కడే ఉండే రాశారు సృష్టికి ముందు అలా అలా అలా వినగానే అలా అనిపిస్తుందా అలా రాయాలని కూడా అనిపిస్తుంది ఆత్మవా ఇదమగ్ర ఆశీ సృష్టికి ముందు ఆత్మ ఒక్కటే ఇఫోర్ క్రియేషన్ ఆత్మావిలో వస్తాయి బట్ విట్ ఈ ఎందుకంటే సృష్టికి ముందు ఆత్మ ఒక్కటే ఉండను అంటే ఇదంకి అర్థం చెప్పలేదు అక్కడ అర్థం ఏం చెప్పినట్టేది ఆత్మవా ఇదమగ్ర ఆశీ అయితే ఆత్మవా అగ్ర ఆశీ చెప్పారు కానీ ఇదంకు అర్థమేంటి కాబట్టి ఇదంకి అర్థం చెప్పారు అక్కడ ప్రకరణం ఏమిటంటే వీడు బ్రహ్మచారి ఉన్నాడు బ్రహ్మచారి ఉన్నప్పుడు ఎంత పొంది ఉన్నాను ఒక్కడే అండి వీడు ఒక్కడే వీడు ఆత్మ అంటే వీడు సచ్చిదానంద ఆత్మ కాడక్కడ వీడు ఈ లోపల ఒక సంకల్పం బయలుదేరింది ఏమని నేను ఒక అమ్మాయిని వివాహం చేసుకోవాలి ధారా వాక్యం ఉంది అక్కడ అమ్మాయిని వివాహం చేసుకోవాలి సంకల్పం ధారా నేస్త్యా భార్య కావాలి సంకల్పం కలిగింది ఆ సంకల్పం వల్ల వీడు వివాహం చేసుకుంటే దార లభించింది ఇప్పుడు వీడు చూడండి ఇప్పుడు ఇప్పుడు ఎంత రెండు అయ్యారు వీడు దార రెండయ్యారు అంటే ఇంతకు ముందే ఎవరు వీడు ఒక్కడే ఉండేవారు ఇప్పుడు వీడు దార దార అంటే బాధ్యమ ఇప్పుడు దీంట్లో మీరు గమనించాల్సింది ఏంటంటే మీరు ఒక మనిషిని చూపించి చెప్పద్దు ఎందుకంటే ఆ మనిషి ఆ లేడీ She was there before marriage, she is there after marriage also. As a lady, she continues to be there. If marriage amadhi, it did not add anything to that aspect of it. I would suppose, ahay kejila, ahay kejila, ahay kejila, ahay kejila, I would have no more look on there. Marriage mundu ahay kejila, maharaj aintar ava, nakejila, anta? Aravaj aintar. Marriage, if you put a marriage mundu kanya, marriage aintar ava, a tara, tapat o falkege naay ava, aida utin da, aida, aida. Ok, dhrāma kura aida. Tapat you put a kari, you put a aida in, you put a aida in, you put aida in, you put aida in. దారా అన్నది ఇప్పుడు ఈ దార ఎక్కడి నుంచి పుట్టిండే సంకల్పం నుంచి పుట్టిండే ఈవిడ తల్లిదండ్రులు లేదా ఈవిడ ఈవిడ ఆ ప్రదేశం సృష్టిలో భాగవాడు ఆవిడ ఎలాంటి పెట్టండి అన్నది వారి సంకల్పం ఆవిడ అతను సంకల్పం నుంచి పుట్టింది సరే వీడిని చూసి వీడు దారంటాడు వాటెవర్ వాడి దారా అనే సంకల్పం నుంచి పుట్టింది దానిని ప్రాజెక్ట్ చేస్తూ ఉంటాడు కాబట్టి ఇప్పుడు దార ఎక్కడ సంకల్పంలో ఉన్నది బయట ఉన్నది దార కాదండి బయట ఉన్నది సపోజ్ ఇప్పుడు బయట ఉన్నది దార అనుకోండి అంటే ఇప్పుడు వివాహానికి ముందు షీ దశించే షీ డి నాట్ ఎగ్జిస్టా షీ ఎగ్జిస్టా లేదా మరైతే బయట ఉన్నది దార ఎందుకు అంటున్నారు వివాహానికి కాకముందు షీ ఎగ్జిస్ట్ సైడ్ కాబట్టి వాట్ ఎగ్జిస్టెడ్ అవుట్ సైడ్ ఈజ్ నాట్ దారం వాట్ ఎగ్జిస్టెడ్ దగ్గస్టెడ్ అవుట్ సైడ్ సీ దట్ దారి ఎక్కడ ఉందో అయితే బయట బయట ఉన్న దాని మీద బయట ఉన్న వ్యక్తి మీద వీడి దారని సూపర్ ఇంట్రెస్ట్ చేస్తారు వీళ్ళు ప్రాజెక్ట్ వస్తారు కాబట్టి ఇప్పుడు దార ఎక్కడుంది వాడి సంకల్పంలో ఉంది కాబట్టి ఈ దార ఎక్కడి నుంచి ఆత్మ నుండి వచ్చింది కాబట్టి ఇదం అంటే వీడు దారీడు కూడా పెళ్లి కాకుముందు ఎలా ఉండేవి ఎవరు ఇదే అక్కడేమో ప్రకటన కాబట్టి అంతేగాని సృష్టికి పోవడం ఆత్మ ఒక్కటే ఉందను అత్యా ఇట్ ఇస్ నాట్ లైక్ దాట్ కాబట్టి చాలా కాషస్ గా వ్యాఖ్యానం చేయాల్సి ఉంటుంది మంత్రాలని భాష్యాన్ని ఇక్కడ కూడా మీకు సత్తు ఉండదు అని కాదు అలా అనిపిస్తుంది సదేదేదమగ్ర ఆశీతం సత్తు ఉండదు కాదు ఇదం ఆసూ ఇది ఉండదు ఇదంటే ఏంటండి జగ ఇదం జగత్ ఆసూ పౌరణ భాషలు అలా వ్యాఖ్యానం చేస్తున్నారు ఈ జగత్తు ఉండదు ఏంటి జగత్ అంటే అర్థమేట జగత్ అంటే మూడింటికి జగత్ అనిపారు నామ రూపం కర్మచం ఈ మూడింటికి జగత్ అనిపారు ఇది కూడా బృహదారం బృహగారంకంలో సప్తాన్న బ్రాహ్మణము అని దాంట్లో వస్తుంది భాగం మీకు రేపు మనం రిలీజ్ చేయబోయే పుస్తకంలో ఇవన్నీ ఉన్నాయి మీరు చదువుది సో జగత్ అంటే మూడే నామ రూపం కర్మ ఇప్పుడు తరంగములు అంటే ఏంటండి తరంగములు అన్నారు అనుకోండి తరంగములు పుట్టాయి తరంగాలు వస్తున్నాయి తరంగాలు బాగున్నాయి తరంగాలు ఐ లైక్ నేను దాన్ని సర్ఫ్ చేస్తాను ఇచ్చేస్తాను ఇచ్చేస్తాను బోళంత సంసారం ఉంది తరంగాల్లో ద సర్ఫర్స్ మ్యాటజాయి అని ఒక మ్యాగజైన్ ఉంది దీనిలో సర్ఫర్స్ మ్యాటజాయి కాలిఫోర్నియా వస్తుంది అక్కడ కాలిఫోర్నియాలో సర్ఫింగ్ ఎక్కువ కాబట్టి తరంగములు అంటే అక్కడ మొత్తం అక్కడ ఉన్నదంతా తరంగములు తరంగములు అంటే ఏంటి చెప్పండి తరంగం అంటే రూపము ఒక విశిష్టమైన నీరే నీరుని పట్టుకుని తరంగా ఉంటాం ఈ తరంగం ఎక్కడి నుంచి పుట్టింది నీటి నుంచి పుట్టింది నీటి నుంచి పుట్టిందంటే కొత్తగా ఏమిటి వచ్చింది నీరు నీరుగానే ఉందండి కొత్తగా ఏమొచ్చింది అంటే నామ రూపం వచ్చింది రూపాన్ని బట్టి నామ కర్మ కూడా ఉందా భూమెంట్ ఉంది ఉంటుంది మూమెంట్ లాంటి తరంగా ఉండదు ఉంటుందా అక్కడ నీరు కలగట్లేదు అనుకున్నది ఉంటుందా ఉండదు కాబట్టి నీరు నీరుగా ఉంటేనే దాని ఎందు కదలిక వచ్చి తరంగము అనే నామరూపములు ప్రకటమవుతున్నది అది సమాధానం సో పరమేశ్వరుడు ఆ సత్ పరబ్రహ్మ సత్ సత్తుగా ఉంటూనే దాని ఎందు చలనము వచ్చి నామరూపాత్మకమైన జగత్తు ప్రకటమయ్యను కాబట్టి ఇప్పుడు పరబ్రహ్మ నుండి జగత్తు రావాలంటే ఏమిటి కావాలి అగనుగా నామరూపములు జగత్తు అవి వస్తాయి అంటే జగత్ వస్తుంది కమ్ ఉండాలి చలనం ఉండాలి ఆ చలన అంటే మాయాశక్తి అంటే దీనికి ఇంకో దృష్టాంతం చెప్తా అలాట శాంతి దృష్టాంత మన వచ్చే అగరబత్తి చీకట్లో చేయాలి అగరబత్తి కలిగించి అగ్లో ఉంటుంది చూడండి దాన్ని తిప్పుతూ బాగా వేగంగా తిప్పాలి తిప్పి అంటే వస్తుంది ఇలా ఇలా తిప్పుతా వెయిట్ వస్తుంది ఇలా తిప్పుతా ఎలిక్స్ వస్తుంది ఇలా ఇలా తిప్పుతా స్క్వేర్ వస్తుంది వేగంగా తిప్పాలన్నా ఇప్పుడు ఇవన్నీ వస్తాయి దాన్ని తిప్పటంలో ఇది సర్కిల్ పక్కన స్క్వేర్ వచ్చేట్లా కూడా తిప్పచ్చు దాన్ని రకరకాలుగా తిప్పుతా ఇప్పుడు ఇవి వచ్చాయి కదా ఈ సర్కిల్ స్క్వేర్ ఎలిక్స్ లైన్స్ లైన్స్ వచ్చిట్లా తిప్పచ్చు దాన్ని ఇవన్నీ వచ్చాయి కదా ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి బియో నుంచి వచ్చాయి ఎలా వచ్చాయి నండి చలనం ఆగిపోతే ఎవరినో ఆగిపోతాయి మళ్ళీ ఆ గోలు ఎవరైనా అయిపోతాయి ఆ గ్రేవ పరమేశ్వరుడు పరబ్రహ్మ చలనము మాయాశక్తుడు ఈ బొమ్మలన్నీ వరుసగా వచ్చే చూడండి ఇది జగత్తు నామ రూపం కల కాబట్టి త్రయం ఈ త్రయానికి జగత్తు అంటే సో జగతే నామరూప క్రియావత్ నామరూప క్రియలు కలవి తర్వాత జగత్ ఎప్పుడు వికృతము అంటే అది స్వతంత్రమైన సత్త గలది కాదు స్వతంత్రంగా మనగలిగేది కాదు అది ఎప్పుడు కూడా మారిపోతూ ఉండడమే దాని స్వభావం జగత్ వికృతం ఇదమ్మంటున్నారు కదా ఇదమ్మంటే అర్థమైతే ఇది ఇది అనే మాట ప్రస్తుందో తెలుసునండి ఒక చేతనుడైన వ్యక్తి తెలుసుకుంటూ ఉండే సందర్భంలోనే వస్తుంది తెలుసుకుంటూ ఉండాలి ఉపలభ్యతే ఉపల్యత అంటే తెలుసు కొనబడుతున్నది జ్ఞానం ఉపలబ్ధత అంటే జ్ఞానం కాబట్టి ఇదమ్మంటే జగత్తు చూడండి మీరు ఆలోచించండి ఇదమ్మంటే జగత్తు ఏదైతే మీ చేత తెలియబలితో ఉంటుందో అది జగత్తు తెలియబడే బడలేదనుకోండి జగత్తు లేదంటే దృష్టి సృష్టి వాళ్ళ దృష్టి అంటే తెలుసుకోవాలి తెలుసుకున్నప్పుడే జగత్తు ఉంటుంది తెలుసుకున్నప్పుడు జగత్తు ఉంటుంది మీరు ఎప్పుడు తెలుసుకుంటే అప్పుడు జగత్తు ఉంటుంది ఇప్పుడు మీరు ఆ గదిలో సెంట్ సెంట్ సుగంధ పరిమళం ఉండేట్లా చేసుకుని మీరు పడుతున్న నిద్రపోతా ఈ గంధం ఎప్పటి వరకు ఉంటుంది నిద్రలోకి వెళ్ళే వరకు ఉంటుంది నిద్రలోకి వెళ్ళిన తర్వాత గంధం ఉంటుందా ఉండదా గంధం ఉండదే ఉంటుందని మీరు అనుకుంటే మీరు భ్రమ పడ్డారు ఇంకా మీకు ఆలోచన గంధం ఉండదే గంధం నిక్కు లేకుండా గంధం ఎక్కడి నుంచి వస్తుందండి నిక్కు ఉండాలి గంధం ఉండాలంటే ఏ ఉంటుందంటే లిక్విడ్ ఉంటుంది లిక్విడ్ మార్క్ చేంటాయి ఏది ఉంటుంది ఎన్నో ఉంటాయి ఏవో ఉంటాయి ఇండీలు ఏమో ఉంటాయి ఉండదు దట్ ఈజ్ ది పాయింట్ ఇండీ ఏమున్నాయని మీకు లిస్ట్ కట్టి మీ మైండ్ రాంగ్ డైరెక్షన్ లో డిస్ట్రాక్షన్ అయిపోతుంది అసలు పాయింట్ తగ్గిపోతుంది అసలు పాయింట్ ఏమిటంటే ఏంటి ఉన్నాయని కాదు పాయింట్ లేదు ఏంటి కాదు గమనించడం నిషేధం ఇది నేత నేతి ఇచ్చేసా ఏది లేదు అది పట్టుకోవాలి కాబట్టి మీరు నిద్రలోకి వెళ్తే గంఘం లేదు మళ్ళీ నిద్ర లేచారు వెంటనే గంధం రాదు మీరు దేహంతో అసలు దేహంతో ఆ తాగాత్మ్యాన్ని చెందాలి మళ్ళీ ముక్కు పనిచేయడం ప్రారంభించాలి ఆ గంధాన్ని మీరు గుర్తుపట్టాలి ఆ సమాచారం కంటే ఉంటుంది అదంతా అయిన అప్పుడు మళ్ళీ గంధం అవుతుంది కాబట్టి ఇప్పుడు గంధం ఎప్పుడు మీరు తీల్చినప్పుడు గంధం ఉంది మీరు తేల్చినప్పుడు గంధం లేదు ముక్కు కూడా ఉంటుంది పీల్చినప్పుడు ఉంటుంది పేల్చినప్పుడు ఏముంటుంది పొగా యొక్క పౌడర్ ఉంటుంది ముక్కు కూడా ఎందుకుంటుంది తీల్చిన పౌడర్ ఉంటుంది పౌనండి గంధ అంతే కాబట్టి జగత్ అంటే మీరు జగత్తుకి ఉనికిని ప్రకాశాన్ని మీరు అనుగ్రహిస్తూ ఉంటారు మీరు తెలుసుకుంటున్నప్పుడే జగత్తుకి ఉనికి ఉంటుంది కాబట్టి ఇదం అంటే ఉపలభ్యతే ఏదైతే తెలియబడుతూ ఉన్నదో ఎత్తట్ ఏదైతే ఈ విధంగా ఇదంగా నామరూప క్రియారూప క్రియలు మూడు కలది తెలియబడుతుందో ఆ ఇది ఎత్తటే అది ఆ సీటు ఉందను సంకపక్షనా అతీత శబ్దాన్ని సంబంధించాయి ఈ ఇదం లేని ఆతీత శబ్దంతో అది సంబంధము అని కలుగుతుంది అన్వయిస్తుంది ఉన్నది అంటే మొక్కటి ప్రశ్న ఏం వేస్తారు ఏమిటి ఉన్నది అని ప్రశ్న వేస్తారు దానికి సమాధానం కనుక ఎవరో సదేవా సత్తు మాత్రమే ఉండెను అని చెప్పారంటే ఆ వాక్యం ఎలా అర్థం కాలేదు ఇదం ఆసీ ఈ జగత్తు ఉండెను సృష్టికి పూర్వం జగత్తు ఉండడం బాబు సృష్టికి పూర్వం కదా ఇప్పుడు అగ్రే ఆశీ సృష్టికి పూర్వము జగత్తు ఉండను లేదు ఎలా ఉండను సదైవ ఆసీ సత్తు సత్తుగా మాత్రమే ఉండను అది అవధానం సృష్టికి పూర్వం జగత్తుంది కానీ ఎలా ఉంది సద్రూపముగా మాత్రమే ఉండను అది వాక్యాన్వయం సదైవ సోమ్యేద మంత్ర ఆశీత్ నేను ఇంకెలా ఎందుకు చెప్తున్నానంటే సాధారణంగా మన దృష్టి ఎలా ఉంటుందంటే సృష్టికి పూర్వం దేవుడు ఉండేవాడు అయితే నాకు ఆ రైతులకి ఏమక్క సృష్టికి పూర్వం దేవుడు ఉండేది వాడు సృష్టికి పూర్వం దేవుడు ఉంటే జగత్తు లేకపోతే మరి జగత్ నుంచి వస్తుంది శూన్యం నుంచి జగత్ వస్తుంది సృష్టికి పూర్వము జగత్తు దేవుని కడుపులోనో దేవుడు పక్కాలోనో అక్కడ చెప్పాలి ఎంతైతే విఘ్నేశ్వరుడు పక్క పెద్దదిగా ఉంటుంది ఎందుకంటే జగత్తు మొత్తం బ్రహ్మాండాలన్నీ దాంట్లోనే ఉండాలి అని పౌరాణిక పురాణాలేజ్ మీ ఉదరమినందు బ్రహ్మాండం అన్నీ ఉన్నాయో అని వినలేదు మీరు శివుడు విషం తాగబోయే ఇక్కడ ఇక్కడ వచ్చి కంఠంలో అడ్డుకుంది విషం ఎందుకని చిరా తాగేస్తే ఆయన కడుపులో ఉన్నటువంటి బ్రహ్మాండాలన్నీ నశించిపోతాయి అందుకోసం తాగలేదు అని కాబట్టి శివుడి కడుపులో కూడా బ్రహ్మాండాలు ఉన్నాయి ఒక ఎవరో ఒకరు ఉండాలండి లేకుండా ఎక్కడ నుంచి వస్తుంది ఎనివే సో ఈ జగత్తు ఏదైతే మన చేత తెలియబడుతూ ఉన్నదో ఏదైతే నామరూప క్రియాత్మకంగా ఉన్నదో ఇంతకుముందు ఇస్తే నామరూపాలు నామరూపాలు అంటూ ఇప్పుడు స్త్రీ అనే ఒక పదం అదనంగా జరిపేశాం దానివల్ల అంతకుముందు చెప్పిన దానికి విరోధమే కాదు నిరీషం అంటే ఆ జగత్తంతా కూడా సదేవ ఆశీ సత్రూప సద్రూపముగా మాత్రమే ఉండను అని ఏదో శబ్దం వెళ్ళి ఆశీ శబ్దంతో అన్వయిస్తుంది తర్వాత కదా వేదమాసీ ఎప్పుడుండది ఇదం సదేవ ఆసీ ఈ జగత్తు సద్రూపముగా మాత్రమే ఉండను అన్నారే ఎప్పుడు అగ్రే అంటే ముందు దేనికి ముందు జగత ప్రా జగత ఉత్పత్తే ప్రాక్ రివర్స్ ఎప్పుడు కూడా జగత ఉత్పత్తే ప్రాక్ అని రాయుర జగతస్ ప్రాణు ఉత్పత్తేహం రాస్తారు మనం అన్వయం చేసుకున్నప్పుడు అలా చేసుకోవాలి జగత్తు యొక్క పుట్టుటకు ముందు జగత్తు పుట్టుటకు ముందు ఏముంది జగత్తుంది ఎలా ఉంది సద్రూపముగా ఉన్నది దీన్ని సత్కావ్యవాదము ఉన్నదే పుట్టుతుంది లేని పుట్టు లేని పుట్టడం అనే మాట ఎన్నడూ అభివీకరించారు సత్కార్యవాదాన్ని అంగీకరిస్తాను అసత్కార్యవాదాన్ని ఒప్పుకోరు శృతి ఒప్పుకోదంటే షుతి చెప్పడానికి మనం అసలు చెప్పాం దీన్ని గృహదారంగనిషత్తు ప్రథమ భాగంలో ఘట భాష్యము అని ఉంది నేను పుస్తకం రిలీజ్ అయిన తర్వాత చదువుతురు కానీ ఘట భాష్యము అని దాంట్లో సత్కార్యవాదాన్ని విస్తారంగా నిరూపిస్తాను నేను ఘట భాష్యము అని పెట్టాను శంకర్లు హెడింగ్ పెట్టరు శంకర్లు ఇది ఘట భాష్యము హెడింగ్ శంకర్లు పెట్టరు మనం పెట్టాలి అదే దాని పే కంటే అలాగే ఉంటుంది ఘట భాష ఈ ఘట భాష్యంలో అసత్కార్యవాదం సత్కార్యవాదం వీటన్నిటి మీద విస్తారమైన విచారం ఉన్నది అది తెలుగులోకి పట్టుకురావటం చాలా క్లేషంతో కూడిన తనం ఎందుకంటే అర్థం అవ్వాలి అర్థం కాకుండా ఊరికే తెలుగు చేసేమంటే ఉంది కోరు కాబట్టి ఆయన కాబట్టి చాలా కొంచెం వివరణ ఎక్కువైనా కూడా విషయం అర్థం అవ్వాలి అనే దృష్టికోణంతో వివరణాత్మకమైన అనువాదం చేయబడినది మీరు సింపుల్ కానీ అంటే నేను చేసాను కనుక అలా చెప్తూ ఉంటాం పాఠంలో భాగంగా అంతకంటే మరి ఏం కాదు సో ఆ అనువాదంలో మీరు గమనిస్తారు ఈ భాష్యకారులు చెప్పిన వాక్యాలు చాలా చిన్న ముక్కలు ఉంటాయి సింపుల్గా ఉంటాయి సెంటెన్సెస్ కానీ చాలా లోపైనటువంటి అర్థం ఉంటుంది కాబట్టి ఆ ముక్కసె ముక్క అర్థాలు చెప్పి ఎవరికీ ఏం తెలియదు ఒకప్పుడు రాసివాడికే ఇక్కడ తెలియలేదనే భాంతి కూడా అనే అభిప్రాయం కూడా అలా ఉంటాయి కాబట్టి అలా కాదు కొంచెం వివరణ అలాగనే మరీ ఏమీ తెలియకుండా కూడా అర్థమైపోతుందని మీరు అనుకోద్దు దాంట్లో అండి దేశం దాంట్లో ఉంటుంది బట్ స్టిల్ కొంత కృషి చేసిన వాడికి కొంత ధోరణ ఉన్నవాడికి బాగా సాగిపోతుంది అండి చాలా ఫోన్ అలా ఇప్పుడు ఈ జగత్తు మొత్తం సత్యంత ఈ జగత్తు గురించే సత్తు గురించి కాదు సత్తు గురించే సత్తు గురించే వస్తుంది బట్ ట్రూపిస్తున్నాడు ఈ జగత్తు సృష్టికి పూర్వము సద్రూపముగానే ఉండను అని వాక్యం ఇప్పుడు సదైన సంజనం అగ్ర సృష్టికి పూర్వము సద్భం ఈ జగత్తు సృష్టికి పూర్వము సద్రూపముగానే ఉండను అయితే మరి ఇప్పుడు ఇప్పుడు మాట ఏమిటి సృష్టి పూర్వం సద్రూపంగా ఉందండి ఈ జగత్తు ఇప్పుడు ఎలా ఉంది అని ఒక ప్రశ్న ఆ ప్రశ్నే అంటున్నాం కిం మేధా ఇదం సతే అగ్రే ఆసీది విశేష్యతే పూర్వపక్షం కావండి అగ్రే ఆసీది విశేష్యతే అసీత్ జగత్తు సద్రూపముగా ఉండను అని అంటే అగ్రో అని ఒక విశేషణం జోడించారు ఒక ఎక్స్ట్రా వర్డ్ క్వాలిఫైయింగ్ వర్డ్ జోడించారు సృష్టికి పూర్వము సద్రూపముగా ఉండను అని మీరు చెప్తున్నారే ఏంటి మీ అభిప్రాయం ఏమిటి ఇదామీ నా ఇదం సత్ కిం ఇప్పుడు ఈ జగత్తు సత్తు కాదా ఏమి రాగా కృష్ణు కదండి అలా చెప్తుందాన్ని ఈ జగత్తు సృష్టికి పూర్వము సద్రూపముగానే ఉండను అంటే అర్థమేమిటి ఏంటి మీ అభిప్రాయం అలా చెప్తున్నారే ఇప్పుడు ఈ జగత్తు సత్తు కాదా కాదా ఏమి అని ప్రశ్న ఈ ప్రశ్న ఎలాంటిదంటే ఈ నెక్లెస్ పుట్టికి పొడవము బంగారముగానే ఉండను ఇప్పుడు ఇప్పుడు ఇప్పుడు నెక్లెస్ చూసారు అప్పుడే మనిషి ఎలా చెప్తాడా సమాధానం పడిపోయాడా బొట్లో పడిపోయాడా లేదా ఇప్పుడంటే ఏం చెప్పానండి ఇప్పుడు కూడా బంగారమే అని ఇప్పుడు కూడా బంగారమే అని చెప్పాడు అనుకోలేదు వాడు వివేకం గలవాడు ఆ వ్యక్తి వివేకం గలవ చెప్ ఇప్పుడు ఇది నక్క అని అన్నారు అనుకోలేదు పోయిందన్నారు ఫెయిల్ అలా అలాగే కాబట్టి అది అది ప్రశ్న సమాధానం నా అలా కాదు పూర్వపక్షం దానికి సమాధానం నా అలా కాదు అంటే ఎలా కాదు ఇప్పుడు సద్రూపంగా లేదా ఏమేంటి అది అలాగే లేకుండా ఇప్పుడు కూడా సద్రూపంగానే ఉంది అని చెప్తున్నారు కథం తర్హిషణం కాబట్టి జగత్తు పుట్టడానికి పూర్వము జగత్తు సద్రూపంగా ఉండను ఇప్పుడు కూడా సద్రూపంగానే ఉండను అన్నప్పుడు ఇంకీ అగ్రేని విశేషణం ఎందుకు ఆసీత్తని పాశ్యంసెందుకు అగ్రే ఆశీతి దే బోట్ ఒకట అగ్రే అని బట్టి కాబట్టి విశేషణాన్ని పిక్చర్లోకి తీసుకుంటే ఛాన్స్ కూడా కవర్ అయిపోతుంది దాన్ని వేరే అనర్థం లేదన్నమాట కాబట్టి ఇప్పుడు సత్తే పుట్టక ముందు సత్తే మరి అటువంటిప్పుడు ఇది పుట్టక ముందు సత్తుగా ఉండను అని ఇది సత్తుగా ఉన్నది అని అనేస్త అలా కాకుండా ముందు అనే ఒక అదనపు పదాన్ని జోడించి ఆ విశేషణాన్ని వేసి యూఆర్ క్రియేటింగ్ ఏ డిఫరెన్స్ విశేషణం ఎప్పుడు కూడా ఒక భేదాన్ని సృష్టిస్తుంది బ్లూ లిలీ అన్నారు అనుకోండి బ్లూ లిలీ అని ఎప్పుడు అంటారు లిలీ అంటే ఏదో పువ్వు బ్లూ లిల్లీ అని ఎప్పుడు అంటారంటే రెడ్ లిలీస్ కూడా ఉన్నప్పుడే బ్లూ లిలీస్ అని అంటారు సో సమ్ డిస్టింక్షన్ ఉండాలి కాబట్టి ఇప్పుడు సత్తుగా లేకపోతే ఇప్పటికీ పూర్వముందు సత్తుగా ఉంటే అప్పుడు మీరు వేసిన అగ్రే అనే మాట యోగ్యంగా ఉంటుంది ఇప్పుడు సత్తుగానే ఉందో అప్పుడు సత్తుగానే ఉంది ఈ అగ్రే అనే విశేషం ఎందుకు వేసినట్టు కథం పరిహితి అనే ప్రశ్న ఇదానీ ఇదం సదేవా అంటే అప్పుడు చెప్తున్నారు కాదండి ఎలా కాదు ప్రకృతికి పూర్వము ఈ జగత్తు సత్తే సద్రూపమే ఇప్పుడు కూడా ఇదం సదేవ ఇప్పుడు కూడా ఈ జగత్తు సద్రూపమే కానీ చిన్న తేడా ఉంది విశేషణం ఉంది కదా విశేషణము భేదాన్ని తీసుకు తేడాను తీసుకురావాలి ఆ తేడా ఒకటి ఇస్తున్నా విశేషణవత ఇం శబ్ద బుద్ధి విషయం చూడండి ఈ జగత్తు ఇప్పుడుకి పూర్వము సద్రూపముగానే ఉండదు ఇప్పుడు కూడా సద్రూపముగానే ఉండదు కానీ తేడా అటువంటిప్పుడు అగ్రేణిని విశేషణం ఎందుకు వేశావు అంటే తేడా చూపించాడు తేడా ఏంటంటే డిఫరెన్స్ చేశారు ఏంటంటే ఇప్పటికి పూర్వము ఇది అని నిర్దేశించటానికి వీలు లేదు ఈ జగత్తు ఇది అని నిర్దేశించడానికి వీలు లేదు ఇప్పుడు అంటే పుట్టడం అయిపోయిన తర్వాత సృష్టి అయిన తర్వాత ఇది అని నిర్దేశించటానికి వీలుంది అది తేడా సత్తు సత్య ఇది ఎలాగంటే ఇది ఈ మాట ఎలా ఉందంటే ఇది నెక్లెస్ పుట్టడానికి ముందు బంగారమా ఇప్పుడు బంగారమ ఇంకేడా ఉంది తేడా ఏది తేడా మెడలో పెట్టుకోవడానికి వీలు లేదప్పుడు ఇప్పుడు మెడలో పెట్టుకోవడం వీలుంది అదే కదా ఉందే లేదా తేడా ఉంది అలాగే జగత్తు పుట్టడానికి ముందు సద్రూపమే పుట్టిన తర్వాత సద్రూపమే ఇంక తేడా ఏంటంటే ఇదం అని నిర్దేశిస్తాం ఇప్పుడు నిర్దేశిస్తున్నాం కదా ఇదం జగత్తుని నిర్దేశిస్తున్నారు కదా జగత్తు ఈ ఇదం శబ్ద వాక్యత్వం ఇదం ఇది అని నిర్దేశించటం అనేది ఇప్పుడున్న పరిస్థితి ఆ పరిస్థితి పుట్టడానికి ముందు లేదు ఎందువల్ల లేదు అంటే చూడండి ఎక్కడైతే నామరూపములు ఉంటాయో అక్కడే ఇదం శబ్దవాచ్యత్వం ఉంటుంది ఇదమ్ము అని చెప్పగలి చెప్పాలి అంటే అది నామరూపములు గలది అయి ఉండాలి కాబట్టి సృష్టికి పూర్వంలో నామరూపములు ఉండేవి కావు కాబట్టి ఇదం అని నిర్దేశించటం సంభవము కాదు సృష్టి అయిన తర్వాత నామరూపాలు వచ్చాయి కాబట్టి ఇదం అని నిర్దేశించటం సంభవం అవుతుంది ఉంది आेड़ा बोधस्थित को अग्रे अनेदम वाड़ी रापत्ते अग्रे केवल कवल सब्दुद्धिगम्यमेवेदमग्रेसधार्यमें शु శబ్దము బుద్ధి అనే పదాల వార్త అది భాష్యశాత్మ యొక్క ఒక విలక్షణమైన ప్రతిపాదన శైలి శబ్దము బుద్ధి ఈ మాట ఎక్కడ వాడారో చెప్పగలరా మీరు శబ్దము బుద్ధి శబ్దము ప్రత్యయము అని ఎక్కడ వాడారో మీరు చదివారు నాసతో విద్యతే భావ భాషను ఎదురవాడారు శబ్ద బుద్ధి అను వర్తే అంటే శబ్దము బుద్ధి శబ్దము బుద్ధి చాలా సార్లు వచ్చింది అక్కడ నేను చెప్పాను ఎప్పటికెప్పటికే త్వర గడుపుని సాయంత్రం పెట్టుకోవడం తర్వాత వెలుగు పెట్టా ఏ వ్యవస్థ అవుతారు వేదాంతం అయితే అలాగే అవుతుంది మీరందరూ వేదాంతంలో నిష్ణాతులు అయిపోయారు అనుకోండి నాకు భిక్ష లేకుండా అలాగే రెటెట్ రిమేన్ ఏ రిటే తర్వాత ఆ సుక్తి రామృత వేదాంత చింతగా నిద్రపోయే వరకు మరణించేసే వరకు ప్రాణ ఆఖరి శ్వాస వరకు కూడా వేదాంత చింతనలో గడపమన్నారు కాబట్టి మనకు అదే ఒక లక్ష్యంగా పెట్టుకుని మనం జీవిస్తున్నాం శశిది వేదాంత చింతన అది కాకుండా ఇంకేం చేస్తారండి దిక్ష ఇంకా మరి ఏం చేయాలి అంతే చేస్తారు ప్రహ్లాద నార ప్రహ్లాద దత్తాత్రేయ సంవాదం అని ఎంతో ఎతి ధర్మాలు చెప్పారు ఆ ధర్మాన్ని అంత కఠోరమైన ధర్మాలు అంటే ఏం చెప్పారంటే దీక్ష వేదాంత చింతన ఇంకా నీకు మూడోది ఎందుకు ఎందుకనవసరం ఇంకా ఎతికి ఎతికి చెప్పారు గృహస్థికి చెప్పలేగలరా గృహస్థికి ఏమో కర్మలు చేసుకోవాలి ఏమో చాలా ఇస్తారు డబ్బు సంపాదించుకో అన్ని ఎతికి భిక్షా వేదాంత చెందు ఎతి ఒక కార్యక్రమంగా ఒక దాని ఆరంభ అంటే ఒక డెలిబరేట్ ఎఫర్ట్ డెలిబరేట్ ఎఫర్ట్ పెట్టి లౌకిక కార్యాలను శాస్త్రం ఎన్నడూ సమర్థించలేదు చాలా కచిత్రమైన విషయం శాస్త్రం అలాగే ఉండేది మీరు శాస్త్రం లోతుల్లోకి వెళ్ళి చూస్తే అలాగే ఉంటుంది ఎనివే సో ఉత్పత్తి సో శబ్దము బుద్ధి మీరు గమనించాలి శబ్దము అంటే నామము బుద్ధి అంటే రూపం అంతే కదండి అది రూపం ఎక్కడుంటుందండి బుద్ధిలో ఉంటుంది రూపం బయట ఉండదండి అది మీరు అర్థం చేసుకోవాలి ఎందుకంటే స్పేస్ ఎక్కడుంటుందంటే మీరు ఇది చాలా సార్లు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తా కానీ ఆ ప్రిన్సిపుల్ మాత్రం మీరు వెంటనే పట్టుకోవాలి ఏంటంటే ఇది స్పేస్ అండ్ టైం ఆర్ మెంటల్ క్యాటబిలిటీస్ మీరు నన్ను ఏదైనా ఒక అక్కడి మీద రాసి అక్కడ పెట్టమంటే పెడతా అలా చేసినట్లయితే మీ ఎఫర్ట్ తగ్గిపోతుంది చేయట్లేదు ఈ గోడలు అన్ని ఉన్నాయి కదండి ఏదైనా రాసి తప్ప ఏ నష్టం అవుతుంది సత్యమో కలిచగలను అని ఒక రాశి అక్కడ పెట్టచ్చు ఏమో కొన్ని రూపాయలు ఖర్చు పెడితే చేయొచ్చు అలా సులభగా ఉంటుంది కానీ నేను అలా ఎందుకు చేయట్లేదంటే అవన్నీ పెట్టుకోవాల్సింది బుర్రలో పెట్టుకోవాలి గోడల మీద కాసం చేయాలి కాబట్టి స్పేస్ అండ్ టైం ఆర్ మెంటల్ కేటగరీస్